కీర్తన నోటపది ఉడివోని సంసారాననున్నారము నట్టనడుమాయ నవ్వులకు నా బ్రతుకు పుట్టని జన్మములేదు పొందని లేదు ఎట్టన మాయలజిక్కినే దొల్లిం కొట్టకొనకెక్కలేదు కోరి మొదలనులేదు నట్టనడుమనున్నది నా బ్రతుకు లోకము లేదు సూడని విజ్జలు లేదు నిరతి మాయల జిక్కినే దరి జరుటా లేదు తగులు లేదు నానాడు నరకమే కురిషీని నా మృతుకు చెయ్యని కర్మము లేదు చందని ఫలము లేదు నియిత్సమాయల జిక్కినే ఇ నీవు నన్నేలగా నాయిసలమాయ నా బ్రతుకూ